నూట డెభై మూడు నీకు నాకు నెట్టుగూడే నీవెట్టు నన్నేలితివి ఈ కరుణకే మొక్కితిని ఇందిరమ కమలాక్ష నీవనంత కళ్యాణగుణనిధివి అమిత దుర్గుణ రాశిని అన్నిటా నేను అమరగ స్వతంత్రుడవటు నిన్ను నెంచితేనో గమనించుకంత స్వతంత్రుడనే గానూ దేవ నీవైతే సర్వదేవరక్షకుడవు నే జీవుడను ఇంద్రియాలపించేవాడను ఆవల బ్రహ్మాండాలకన్నిటా పొడవు నీవు భావించనేను అణువై పరగేటివాడను నాార్థసంపన్నుడవు నా వల్లనేమింటివి ఆనుక నా అంతర్యామి వైపాయవు శ్రీనిధి వినివైతే శ్రీవేంకటాద్రిపతివీ దీనుడనొకడా నేను दृष्टिचि काचिदवी